జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణి సాధనం శ్రీ మహాగణాధిపతాశివసరభా శంకరాచార్యమ్యమా అస్మడాచార్య పర్యంతం వందే గురంపరాస్వ పద్ శ్లోకం సృష్ నమో విని చత్తం ఆత్మన్యవతి ఆత్మే వావతిష్ట నిస్పృహసాభ్యుక్ తనిషి ఎప్పుడు ఏదో ఒకటి అవ్వాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏదో ఒకటి అవ్వాలి దీనే దీన్నే లైఫ్ ఆఫ్ బికమింగ్ అని సైకాలజీలో లైఫ్ ఆఫ్ బికమింగ్ ఏదో ఒకటి అవ్వాలి ఇప్పుడు బ్రహ్మచారి ఇప్పుడు చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి ఈ చిన్నపిల్లాడు పెద్ద పెద్దవాడు అయిపోవాలని తహతహలాడిపోతాడు పెద్దవాడు అయ్యే ఉద్ధరిస్తాడు సంవసారం బంధాలు మోయడమే తప్ప ఇంకా అంతకంటే ఉంటుంది మహాభాగ్యతం అయినా పెద్దవాడు అయిపోవాలని అనుకుంటాడు పెరగడానికి ఎందుకురా తొందర అంటే పాట కూడా ఒకటి కానీ పెరిగి పెద్దవాడు అయిపోవాలి పెద్దవాళ్ళు ఏదేవో చేస్తుంటే చూసి మనం కూడా అలా చేసేయాలి అనుకుంటాడు కానీ తను వయస్సు కా వయస్సు కారణంగా మనం అలా చేయలేకపోతున్నాము అని కూడా వాడికి తెలుస్తుంది దాంతో మనం పెరిగి పెద్దవాళ్ళైపోవాలి అనుకుంటాడు అప్పుడు ఆరంభం అవుతుంది చిన్న వయస్సులో దిస్ లైఫ్ ఆఫ్ దికమింగ్ ఏదో అవ్వాలి సో నాకు బాగా గుర్తు నేను ప్రైమరీ స్కూల్ ట్వెల్వ్తో ఉండేవాడిని అంటే ఐదో తరగతి వరకు నా మా ఇంటి ఎదుర్కొండగా ఒకతను ఫస్ట్ ఫామ్కి వెళ్ళేవాడు హై స్కూల్ జాయిన్ ఫస్ట్ ఫామ్ అప్పట్లో ఫస్ట్ ఫామ్లో జాయిన్ అయిన వాళ్ళకే పెన్ ఇస్తారు అశోకా పెన్ అంతవరకు పెన్సిలే తర్వాత ఫస్ట్ ఫామ్ వెళ్ళినప్పుడు నోట్బుక్ కూడా ఉంటుంది పలక ఉన్నది ఇంకా ఐదో తరగతితో పలక వదిలేస్తాడు వాడు పెన్ను నోట్బుక్ చూసి నేను ఎప్పటికైనా అలా అవుతానా అని తహతహలు అడేవాడు చిత్రం ఏంటంటే నేను ఫస్ట్ ఫార్మ్ ప్యాస్ అయినప్పుడు అతను పాస్ ఇంకా ఫస్ట్ ఫామ్లోనే ఉండిపోయాడు ఆ తర్వాత ఫస్ట్ ఫామ్ అతను దాన్ని పాపం మన మిత్రుడే గెట్టెక్కలేకపోయాడు ప్రత్యేక లేక ఏం చేసేదంటే పౌరోహిత్యులుగా నేటి గణపతి పూజ నేర్చుకున్నాం మేము వేదంతో చూపుకునేవాళ్ళం అక్కడే మళ్ళీ వచ్చి నేర్చుకుంటూ ఉండేవాడు సో ఆ విధంగా ఏదో ఒకటి అవ్వాలి ధనం లేనివాడు ధనవంతుడు కావాలని ప్రయత్నం ధనం ఉన్నవాడు బాగా ఇబ్బడి ముబ్బడిగా ధనం ఉన్నవాడు ఇంకేదో అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు రాజకీయ అధికారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ విధంగా ఏదో అయిపోవాలి ఎమ్మెల్యే సీటు ఇవ్వని వాళ్ళు ఎంతమంది అల్లర్ చేసి ఇస్తున్నారో మీరు లిస్ట్ వస్తే తెలుస్తుంది ఏదో టికెట్ ఒకరికి ఇవ్వాలి కానీ ఇద్దరికి ఇవ్వలేరు కదా ఒకడికి టికెట్ ఇస్తే పది మంది అసంతృప్తి పడిపోయిన వాళ్ళు ఉండి వాళ్ళు పెట్టే గగ్గోలు ఎంత ఉంటుందంటే చాలా ఎక్కువ ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఎమ్మెల్యే అవ్వాలి ఇప్పుడు నేనేమిటి నాన్ ఎమ్మెల్యే ఏమిటి అవ్వాలి ఎమ్మెల్యే అవ్వాలి సో దిస్ ఈజ్ హౌ గృహస్థులు సన్యాసులు అయిపోవాలని తహతహలు ఆడిపోతూ ఉంటారు శ్రీకృష్ణుడు మహాత్ముడు పట్టేసుకుని మీరు సన్యాసం ఎప్పుడు ఇస్తారు మహాత్ముడు ఏమనుకుంటారంటే ఎందుకు వీడికి తొందర అని అనుకుని మలయాళ అధిష్టానంలో చూడమని వెళ్ళి అంటారు వీడికి కంగారు పడిపోతూ ఉంటాడు వీడేదో వీళ్ళేదో నెట్టి మీరు వేసేసుకున్నారు భాగ్యం అది మనకి రాకుండా చేసేస్తున్నారు అని కంగారు పడిపోతూ ఉంటారు గృహస్థికి బ్రహ్మచారికి గృహస్థ తండ్రి కానివాడికి తండ్రి అయిపోవాలని హడావి కాబట్టి తాను ఏది కాదో చూసుకుంటాడు తాను ఏది అయి ఉన్నాడో చూసుకోడు నే వాట్ ఐమ్ ఐ చూసుకోడు నేను ఏది కాదు అది చూసుకుంటాడు అది చూసుకుని అసంతృప్తి ఫీల్ అవుతాడు తాను ఏది కాదో ఇప్పుడు నేను ఏది కాదు అని చూసుకున్నాను నేను ఏది అని చూసుకోవడం ప్రారంభిస్తే అది నేను పరబ్రహ్మ అనేది లవ లెవెల్ దాకా వెళ్ళిపోతుంది అది వాటేమై అని అనే ఆ సాధన ఆ అన్వేషణ చేస్తే ఆత్మవిచారము అంటారు దాన్ని నేను ఏమిటి నేను అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నేను ఏదై ఉన్నాను అది తెలుసుకోవాలి దీన్ని బీయింగ్ అంటారు బీయింగ్ ఏది అయి ఉందా ఉన్నాను ఉండడం కొత్తగా మీరేం చేయనక్కర్లేదు ఏది ఉందో ఏది అయి ఉన్నానో అది తెలుసుకున్న అది బీయింగ్ బికమింగ్ తాను ఏది కాదో అది అవ్వాలి అనేటువంటి ఆదుర్ద తహత దానికే కామనా అని పేరు కామనా ఇప్పుడు ఒకడు కారు కావాలని కోరుకుంటాడు అనుకోండి అక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అది ఇట్ ఈస్ నాట్ ది డిజైర్ పెర్సే ఆఫ్ ది కార్ ఎందుకంటే కారు జడ వస్తు పెర్సే కారు కోసం కాదు వాడి కోరిక అంటే సాక్షాత్తుగా కారు మీద కాదు కోరిక నేను కారు ఓనర్ని అవ్వాలి అని అది కోరిక రోడ్డు మీద నడిచే నేను కారులో వెళ్ళి వాడిని అవ్వాలి సైకిల్ తొక్కే నేను కారు యొక్క ఓనర్ కావాలి అదే ఒక స్టేటస్ అని అనుకుని ఆ స్టేటస్కి నేనేదే అంతేగాని కారు కొంటే ఆ కారు అదేదో ఆనందపడిపోతుందని కాదు కాబట్టి మనిషి తాను ఏది కాదో చూసుకుని అది అవ్వాలి అని ఒక భ్రమలో పడి అది అవడం కోసం తహతహలాడేటువంటి ఆ ప్రక్రియకే కామన అని పేరు ఈ కామనలు అనంతంగా ఉంటాయి ఒక కామన సిద్ధించింది కదా అని అక్కడితోటి ఈ కామనా ప్రవాహం ఆగిపోతుంది ఒక కామన సిద్ధించినప్పుడు ఒక కోరిక తీరినప్పుడు దాని స్థానంలో ఆరో ఏడో కొత్త కోరికలు పుడతాయి తర్వాత కోరిక తీరగానే ఒక పూర్ణత్వం అనుభవానికి వస్తుంది ఒక సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటారు నేను సంథింగ్ నేను అకాంప్లిష్ చేశాను విజయాన్ని సాధించాను అనే భావన ఒకటి ఉంటుంది ఆ భావన కరెక్ట్గా రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటుంది అక్కడితోటి ఆ పరిపూర్ణ స్థితి పోతుంది ఇంకా ఆ తర్వాత కోరిక తీర్చిపోవడానికి దాంతోబాటుగా వచ్చేటువంటి మహాభారం ఏదైతే ఉంటుందో అది మిగిలి ఉంటుంది దీన్ని కొంచెం వాల్యూము చెక్ చేయాలి వెంకట్రావు గారు లేరు వాల్యూమ్ చెక్ చేసి ఆ నారాయణ మీరే వాల్యూమ్ అక్కడే కొంచెం సేపుని చెక్ చేయండి నేను చిన్న దృష్టాంతం చెప్తే చూడండి ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లో మీరు ఏదైనా కొన్నారనుకోండి ఒక వస్తువుని ఇన్స్టాల్మెంట్లో కొన్నారనుకోండి కొని తీసుకొచ్చినప్పుడు మీకు చాలా ఆనందం కలుగుతుంది ఇంట్లో వాళ్ళందరూ మహానంద పడిపోతారు ఇతను కూడా చాలా ఆనందపడిపోతుంది కానీ తెల్లారేపడికి ఆనందం అంతా పోతుంది ఇవాబరేట్ అయిపోయింది కానీ వీడు ఇన్స్టాల్మెంట్లు మాత్రం పదహారు నెలలో ముప్పై రెండు నెలల్లో కడుతూ ఉంటాం దాన్నే హెవీ డౌన్ సైడ్ అని అంటే మనం పొందిన ఆ ఫుల్ఫిల్మెంట్ కామన్ ఏదైతే ఉందో అది ఒక అది అలా అలవోకగా ఏం రాదు తేలికగా ఏమీ రాదు దానికోసం మనం చాలా దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది చాలా భాగాన్ని కాబట్టి ఎప్పుడూ కూడా కామనని ప్రకటించటం మనసులో ఒక కామనకి తాళివ్వటం ఆ కామన పరిపూర్తి కోసం దాని వెంట పరుగుని తీయటం ఇది అది తెలివైన పని కాదండి మామూలుగా బ్రహ్మచారులు వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళకేవో జీవిత లక్ష్యాలు పెట్టుకుని కృషి చేయటం అన్నది అదొక సందర్భం ఉంటుంది తప్ప ఎంత తొందరగా వీలు పెడితే అంత తొందరగా ఈ బికమింగ్ అనే మోడ్ నుంచి ోడ్లోకి మనిషి షిఫ్ట్ కావాలి తాను ఏది కాదో అది అయ్యే ప్రయత్నము ఆ ప్రయత్నము అన్న సంసారము అంటారు అది అనంతంగా సాగుతూ ఉంటుంది ఈ జన్మంతా అయిపోయినా కూడా అదేమీ తేలదు మళ్ళీ ఇంకో జన్మ కూడా వస్తుంది అందులో ఈ ప్రయత్నంలో భాగంగా లంచాలు విచ్చుకోవటము అధర్మాన్ని చేయటము పాపం చేయటము చేసినట్లయితే మరింత అధ్వాన్నం స్థితి వస్తుంది కాబట్టి చాలా తొందరగా మనిషి వివేకం గలవాడైతే చాలా తొందరగా ఈ మోడ్ ఆఫ్ బికమింగ్ నుండి ద ట్రూత్ ఆఫ్ బీయింగ్లోకి షిఫ్ట్ అవుతాడు తాను ఏది కాదో అది కావాలి అని కోరుకునే ఆ కోరికల ప్రవాహంలో ప్రవాహాన్ని విడిచిపెట్టేసి తాను ఏదై ఉన్నాడో ఆ స్థితి ఎందు ఆత్మ అని తాను ఏదై ఉన్నాడో దానికే ఆత్మ అనికే కొత్తగా మీరు ఏమీ సాధించక్కర్లా అది సిద్ధించి ఉంటుంది తాను ఏదై ఉన్నాడో ఆ స్థితి ఎందు ఆ దానికి స్వరూపము అనే ఆ స్వరూపమునందు నిలిచి ఉండుట దీనికి ఆత్మయోగము అని తెలియదు అది కాపిక్ సో యుం యుంజత యోగం అని తరువాత శ్లోకంలో రాబోతోంది ఇంతకుముందు కూడా ఆత్మానం ఇంజీత ఆత్మయోగము ఈ మాట నేను చెప్పాను ఇంతకుముందు ఇది ఆత్మయోగము అని ఎవడైతే ఈ ఆత్మయోగంలో నిలిచి ఉంటాడో అంటే అలాగ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను దిక్కమి తాను ఏది కాదో అది అవ్వాలి అనే ఆ కామనా పరిపూర్తి అనే ప్రవాహం ఏదైతే ఉంటుందో ఆ ప్రవాహాన్ని వదిలిపెట్టేసి దాని జోలుకి వెళ్ళడం మానేసి తాను ఏదై ఉన్నాడో ఇప్పటికే కొత్తగా ఏది కనక్కర్లా ఇప్పటికే తాను ఏదై ఉన్నాడో ఆ తన స్వరూపమునందు నిలిచి ఉండుతాను ఇప్పుడు తాను తానిది తాను అవ్వాలి అంటే మీరు ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది ప్రయత్నము కర్మ చేయాల్సి ఉంటుంది ఆ చేసి కర్మే ఒకప్పుడు మానసిక కర్మ రూపంగా ఉన్న సందర్భంలో దానికే ఉపాసన తాను ఏది కాదో అది అవటం తాను ఏదై ఉన్నాడో ఏది తన స్వరూపమయ్యే ఉన్నదో సిద్ధించియే ఉన్నదో దానియొందు నిలవడానికి నిలిచి దానియందు నిలబడ్డుటకు ప్రయత్న సాధ్యం కాదు దానికేం ఎఫర్ట్ చేయనక్కర్లేదు మీరు మానసికమైన ఉపాసన కూడా చేయనక్కర్లేదు జస్ట్ డ్రాప్ ఆల్ ఎఫర్ట్ ఫిజికల్ ఎఫర్ట్ డ్రాప్ చేసేయండి మెంటల్ ఎఫర్ట్ కూడా డ్రాప్ చేసేస్తే మీ స్థితిలో మీరు నిలిచి ఉంటారు దాని పేరు ఆత్మయోగము దీనికి దృష్టాంతం చెప్పాలంటే ఎందుకంటే చాలా క్రిటికల్ సూక్ష్మమైన అంశం అందుకోసం దృష్టాంతాలు చెప్తూ ఉండటం ఇప్పుడు మన ఇంట్లో మనం ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏమిటండి రోడ్లప్పుడు తిరగడం మానేసి పక్క వాళ్ళు ఇంటికెళ్ళి వాళ్ళకి బోర్డు కొట్టడం మానేస్తే మన ఇంట్లో మనం ఉన్నట్టే అవుతుంది తిరగడం మానేస్తే మన ఇంట్లో మనమే ఉంటాం సైలెన్స్ ఎక్కడి నుంచి ఒక ఎలాగే సంపాదించటం సైలెన్స్ మీరేమీ సంపాదించక్కర్లేదు సైలెన్స్ ఎప్పుడు ఉంటుంది నిత్య సిద్ధము సిద్ధించే ఉంటుంది మీరు దాని నుంచి దూరంగా చెడిపో దాన్ని చెడగొట్టకుండా ఉంటుంది మీరు గొడవ చేయడం మానేసి మీరు మాట్లాడడం మానేసి లేక ఏ ఏ విధాలుగా శబ్దం పుడుతుందో ఆ పద్ధతులన్నీ కట్టి పెట్టేస్తే మిగిలింది సైలెన్సే ఉండేది సైలెన్సే సైలెన్స్ను మీరు సంపాదించక్కర్లేదు అలాగే మీరు ప్రయత్నం చేసి ఆత్మస్వరూప నిష్ఠని సంపాదించక్కర్లేదు ఆత్మనిష్టాంతం దాన్ని ఆత్మయందు నిలిచి ఉండుట నిష్ఠ అంటే స్థిరముగా నిలిచి ఉండుట దానికి మీరేం ప్రయత్నం చేయక్కర్లేదు ఇన్ఫ్యాక్ట్ సకల ప్రయత్నములను త్యాగం చేసేసి విడిచిపెట్టేస్తే మీ స్వరూపం మీకు సిద్ధించే ఉంటుంది దాంట్లో మీరు నిలిచి ఉంటారు దానికే ఆత్మయోగము పేరు సో ఆ శ్లోకంలో యదా వినీయతం చిత్తం ఆత్మన్యే వాతిష్టతే అనే భాగాన్ని నేను ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను అయితే ఈ ఆత్మయోగము సిద్ధించాలి అంటే ఒక కండిషన్ ఉంటుంది అదేవిధి ది లైఫ్ ఆఫ్ ది ఏదో అవ్వాలి ఏదో అవ్వాలి అనే లైఫ్ కొంతవరకు పర్వాలేదు శోభగానే ఉంటుంది ఇంకా తర్వాత భారం అయిపోతుంది ఇప్పుడు విద్యార్థి హై విద్యార్థిగానే ఉండిపోకూడదు కాలేజీ విద్యార్థి అవ్వాలి కాలేజీ విద్యార్థి యూనివర్సిటీ విద్యార్థి అవ్వాలి యూనివర్సిటీ విద్యార్థి ఏదో ఉద్యోగస్తుడు అవ్వాలి బ్రహ్మచారి గృహస్థ అవ్వాలి గృహస్థ సంతానం కలిగి తండ్రి అవ్వాలి ఎంతవరకు ఈ అవడం ఎంతవరకు వీడి ఇష్టం లేకున్నా ముసలి వాడు అయిపోతాడు ఇష్టం లేకున్నా రోహిష్డు కాబట్టి ఈ అవడం ఎంతవరకు సో దీనికి ఏమైనా ఒక ఫుల్ స్టాప్ ఉంటుందా ఈ అవడమైనా ఆఖరికి మీరు రెలిజియన్లోకి వెళ్తారు దేవాలయానికి వెళ్తారు దేవాలయానికి ఎందుకు వెళ్తారు మామూలుగా ఈ అవుతున్నా ఈ అవడము లైఫ్ ఆఫ్ బికమింగ్ అనే ప్రాసెస్ కోసమే మళ్ళీ దేవాలయ దేవుడి దగ్గరికి వెళ్ళినా అదే బాధ ఓ దేవుడా నాకు ఇది ఇవి దేవుడు ఎందుకు ఇస్తాడండి ఎందుకు ఇస్తాడు ఎప్పుడు ఏమైనా సందర్భం ఉందో ఇప్పుడు మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇది నాకు ఇది అంటే మినమ కొడుకో మెనత కొడుకో అయితే ఏమైనా ఇవ్వాలి కానీ లేకపోతే ఎందుకు ఇస్తాడు అసలు ఎందుకు వచ్చాడు నా ఆఫీస్ కానీ అడగడు మీరు కాబట్టి దేవుడు అంతలోకుగా ఎందుకున్నాడు అని అనుకుంటున్నారు మీరు మీరు ఏదైనా పొందాలి అంటే దానికి అర్హత సంపాదించుకుని పొందాలి కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టేసి ఆయన మీద రెండు పువ్వులు వేసేసి మీకు వచ్చిన శ్లోకాలు తప్పుల్లో తప్పు తడకంతో చదివేస్తా వస్తూ ఇచ్చేస్తాడా ఎందుకు ఇస్తాడు అలా ఇచ్చేడు అనుకోండి దేవుడు అప్పుడు దేవుడి యొక్క దేవత్వానికి భంగం కలగదు అంటే తన దగ్గరికి వచ్చి ఎవడైతే నాలుగు మంచి మాటలు మాట్లాడుతాడో వాడికి ఇచ్చేస్తే ఆయన దేవత్వానికి భంగం కలగదు మొత్తం సృష్టినంతే ఆయన నడపగలుగుతాడా అలాగే నేను ప్రేమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాలుగు పొగడతలు పొగిడేస్తే ఆయన మీ కోరికలు అన్నీ ఇచ్చేస్తూ ఉంటే ఆయన ప్రేమ్ మినిస్టర్గా ఎంతసేపు ఉండగలుగుతాడు అలాగా కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్లేది ఆత్మజ్ఞానాన్ని సంపాదించడం కోసం వెళ్ళాలి కానీ వైరాగ్యాన్ని ఇవ్వు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వు నా స్వరూపస్థితిని నాకు ఇవ్వు ఈ సంసారం నుంచి విముక్తినివ్వు అని అలాంటివి అడగాలి కానీ నాకేమో కారు ఇ మేడయ్యి నిద్ది ఏం చేసుకుంటారు నేడలో నిద్దులు ఎనీవే కాబట్టి ఎప్పటికైనా మనిషి ఈ అగుట ఈ బికమింగ్ అనే ప్రాసెస్కి ఫుల్ స్టాప్ పెట్టి ఏది తాను అయి ఉన్నాడో దానిని ఆవిష్కరించుకోవాలి డిస్క్ కవర్ చేయాలి దాన్ని కొత్తగా సంపాదించక్కర్లేదు డిస్క్ కవర్ కవర్ తీసిస్తే సార్ కవర్ ఏమిటి వాట్ ఈస్ ది కవర్ కవర్ అంటే మనస్సే కవర్ ఈ మనస్సు ఎప్పుడైతే ఏదో అవ్వాలి ఈ కోరిక ఆ కోరిక అని అన్ని దిక్కులకి మనస్సు పరిగెత్తుతున్నంత కాలము తాను ఏదై ఉన్నాడో అది కనపడకుండా అయిపోతుంది మీరు వీధుల్లో తిరుగుతున్నంతసేపు మీ ఇంట్లో ఏదుందో నీకు తెలియకుండా అయితే అదే రకంగా బాహ్య వస్తువుల యందు బాహ్య విషయముల యందు కామనములను పెంచుకుంటూ బాహ్యం వైపు పరుగులు తీస్తూ ఉంటే పరాచాన్ అనుయంతి బాలాహ బాలాహ అంటే అవివేకులు పరాచాన్ అనుయంతి బాహ్యములందుండే విషయములను విషయములు అంటే శబ్దస్పర్శ రూపరస గ్రంథములు ఆ విషయముల వెంట పరుగులు తీస్తూ ఉంటారు అవివేకులు కాబట్టి బాహ్యము వైపు బరుగులు తీస్తూ ఉన్నంత కాలం మనస్వరూపం మనకి తెలియకుండా అయిపోతుంది మనస్సు చాలా ఆందోళనతో నిండిపోయి ఉంటుంది అటువంటి మనస్సే ఒక కల ఒక పరదా పడిపోయినట్టే అయిపోతుంది ఆ మనస్సు ఒక మూలంలో ఈ ఆందోళన భరితమైన మనస్సు యొక్క మూలంలో ఈశ్వరుడు ఆత్మచైతన్య రూపంగా ఉన్నాడు ఈశ్వరుడు అలా ఆత్మచైతన్య రూపంగా ఉంటాడు ఆయన్ని మనం సాక్షాత్కరించుకోవడం ఆత్మచైతన్యరూపంగానే సాక్షాత్కరించుకోవడం ఉంటుంది ఇంకా మరే రకంగా ఉండదు ఎవరైనా చెప్తే మీరు నమ్మకండి వాళ్ళు బ్లఫ్ చేస్తున్నారని తెలుసుకోండి మాకు ఈశ్వరుడు కనపడ్డాడు ఇక్కడ కనపడ్డాడు అక్కడ కనపడ్డాడు అని చెప్తే వేఆర్ జస్ట్ బ్లఫింగ్ తెలుసో తెలియకో బ్లఫ్ చేస్తూ ఉంటారు ఒకప్పుడు తెలిసి బ్లఫ్ చేస్తున్నారంటే అది పచ్చి మోసం అది తెలియకుండా బ్లఫ్ చేస్తున్నారంటే అమాయకత్వం దాంట్లో జ్ఞానం ఏమి ఎందుకంటే ఈశ్వరుడు అనేవాడు ఆత్మరూపంగానే ఉంటాడు ఇంకే రూపంగానూ ఉండడు అది ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వానికే భంగం ఈశ్వరుడు అనాత్మరూపంగా ఉంటే కాబట్టి ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకోవాలి అంటే ఈ మనస్సు అనే పరదాన్ని తీసేయాలి మనస్సు అనే పరదాన్ని ఎలా తీసేస్తారో అదేం ఫిజికల్గా తీసే అవతల పారేసిది కాదు అయితే సబ్బు పెట్టుతో శుభ్రంగా శ్రీది కాదు ఎలాగో పర పరదా తీసేయటం అంటే నిస్పృహ సర్వకామేభ్య నిస్పృహ అనే పదము భగవద్గీతలో ఇంతకుముందు వచ్చింది ఎలాగొచ్చిందంటే విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ మనిషి చరతి చరతి అంటే లోక వ్యవహారం చేస్తున్నాడు జీవిస్తున్నాడు సమాజంలో జీవిస్తున్నాడు చరధాతువుకి చరభక్షణ అయిన కూడా అర్థం అంటే విషయములను స్వీకరిస్తున్నాడు బోధన టైం అయితే బోధించేస్తున్నాడు ఎదురుకుండా ఏదైనా ఉంటే కంటితూ చూస్తున్నాడు చెవితో శబ్దాలను విడుతున్నాడు దీనికి చెరభక్షణ ఈ లోక వ్యవహారం చేస్తున్నాడు ఓవరాల్గా ఎలా చేస్తున్నాడు విహాయ కామాన్ సర్వాన్ అంటే మనస్సులో ఉన్నటువంటి సకల కామనలను విడిచిపెట్టేసి సకల కామనలు ఆ సకల శబ్దానికి సర్వశబ్దానికి అర్థము మీరు కాన్షస్గా గమనించాల్సి ఉంటుంది చాలా సూక్ష్మంగా ఉంటాయి ఇటువంటివన్నీ అందుకోసం నేను అలా హెచ్చరిక చేస్తూ ఉంటాను నాకు అది అలవాటు కాబట్టి కామనా అంటే నాకు కారు కావాలి నాకేమో ఒక సెల్ ఫోన్ ఉంది మరో సెల్ ఫోన్ కావాలి ఈ సెల్ ఫోన్లో కూడా మూడు వేల యాభై రూపాయల సెల్ ఫోన్ ఉంటుంది ముప్పై వేల సెల్ ఫోన్ ఉంటుంది ఖరీదైన సెల్ ఫోన్ ఉంటుంది నాకు ఆ ఖరీదైన సెల్ ఫోన్ కావాలి సెల్ ఫోన్కి డైమండ్ ఉంటుంది ఆ డైమండ్ కావాలి ఈ మనిషి యొక్క పిచ్చి కోరికలు అర్థం అర్థం లేని పిచ్చి కోరికలు డైమండ్ ఉంగరం కావాలి డైమండ్ ఉంగర మీరు డైమండ్ పెట్టుకుని ఉంగరం కొనుక్కున్నారనుకోండి వాడు ఏమంటాడంటే తొమ్మిది డైమండ్లు పెట్టుకుంటే కానీ మీకు కలిసి రాదంటాడు అప్పుడు మీకు ఏమైంది ఒక డైమండ్ అవతలు పరగాయాలనిపిస్తుంది ఒక డైమండ్ పెట్టుకుని వాడు సుఖంగా బతకలేడు ఎందుకంటే తొమ్మిది పెట్టుకుంటే కానీ మీకు కలిసి రాదంటాడు అయితే మీరు పచ్చది పెట్టుకున్నారనుకోండి వాడు ఏమంటాడు ఇంకో రంగు పెట్టుకోవాలంటాడు ఇంకో రంగు అర్థమైట్లా చెప్పడు గోమేధికం పెట్టుకోవాలంటాడు ఏంటి గోమేధికం అంటే ఏదో ఉంటుంది డిక్షనరీ చూడాలి ఒకసారి ఏదో చెప్తాడు గాలివాతంగా చెప్తాడు వాటి సొమ్మేం పోయా చెప్పినందుకు డబ్బులు వస్తాయి కాబట్టి డైమండ్ రింగ్ కావాలి ఇటువంటి కోరికలు ఇవి వీటిని స్థూలమైన కామనలు అంటారు వెరీ గ్రోస్ డిజైర్స్ వెరీ గ్రోస్ ఈ స్థూలమైన కామనల్ అని త్యాగం చేయాలి అటువంటి జోలికి వెళ్ళకూడదు ఇక ఈ కామనలు కూడా సూక్ష్మంగా ఉంటాయి సూక్ష్మంగా ఉండడం అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఫర్ సమ్ రీజన్ ఈ వర్షం పడకూడదు అని కోరుకున్నారనుకోండి అది కామన్ ఎందుకు వర్షం ఎందుకు పడకూడదు బాయ్ ఏదో నేను నేనేమో రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఎక్స్పెక్టేషన్ చూడండి అప్పుడే మీరు టెన్షన్లో పడతారు ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి కాబట్టి వర్షం పడకూడదు అని మీరు కోరిక టెన్షన్లో పడతారు వర్షం పడ్డా కూడా ఎలా వెళ్లాలో చూసుకోవాలి కానీ వర్షం పడకూడదు అనే కోరికేమిటి యాంటిసిపేషన్ ఉంటాం అలాగే ఇప్పుడు మా కుర్రాడికి ఎంసెట్లో పది లోపల ర్యాంక్ వచ్చేయాలి ఎందుకండి ఇప్పుడు ప్రపంచంలో ఇంతమంది కుర్రాళ్ళు ఉంటే మా కుర్రాడికి ఎందుకు రావాలి ర్యాంక్ ఇంక పక్కవాడికి ఎందుకు రాకూడదు మా కుర్రాడికి ఎందుకు రావాలి మా కుర్రాడు బాగా చదువుకోవాలనుకోవడంలో తప్పు లేదు కానీ ఎప్పుడు కూడా మా కుర్రాడు భాగ్యవంతుడవ్వాలి అని కోరుకోవాలి భాగ్యవంతుడు అవ్వాలని కోరుకోవాలి కానీ ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకోకూడదు ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్కి భాగ్యవంతుని అవ్వడానికి సంబంధం లేదు నిజానికి ఫస్ట్ ర్యాంక్ అయిన వాడు వాడి కూడా ఏదో గౌరవం మోస్తూ బతుకుతూ ఉంటాడు పరీక్ష ఫెయిల్ అయిన హ్యాపీగా పైకి వస్తుంది వాడికి గౌరవ డాక్టరేట్ ఇస్తారు తర్వాత భవిష్యత్తులో కాబట్టి భాగ్యవంతుడు అవ్వాలని కోరుకోవాలి కానీ ఫస్ట్ ర్యాంక్ ఎందుకు ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రావాలి వాట్సాప్ రిజల్ట్స్ వస్తున్నాయనుకోండి పిల్లలకి తెలుసు వాళ్ళకి వాళ్ళకి తెలుసు ఏమో మనకి సెకండ్ క్లాస్ వస్తుంది అదేనో పైకి చెప్పరు కానీ పేరెంట్స్ మాత్రం ఫస్ట్ క్లాస్ రావాలని కోరిక పెట్టుకుంటారు ఆ కోరిక విఘాతం వచ్చిన వెంటనే పేరెంట్స్ డిసప్పాయింట్ అయిపోతారు వీళ్ళు మూల ఏడు మొహం పెట్టు కూర్చుంటే వాడు నవ్వుతూ ఉంటే బాగుండదని వాడు కూడా వీళ్ళకి చూసి వాడు కూడా డిసపాయింట్ అవుతాడు లేకపోతే వాడు బాగానే ఉంటాడు కాబట్టి అస్సలు నేను చెప్తున్నది కొంచెం కొంచెం బండగా ఉందేమో నాకు తెలీదు మీరు ఆలోచించి చూడండి ఏ మైండ్ సెట్ ఒక మానసిక స్థితి ఎటువంటి స్థితి అంటే ఆ స్థితిలో ఏ రకమైన యాంటిసిపేషన్స్ అపేక్షలు కోరికలు భావ ఏమీ ఉండవు ఏ అపేక్ష ఉండదు ఇప్పుడు మనిషిని నన్ను కలవడానికి వస్తున్నాడు అనుకోండి టోటల్లీ ఎంటీ మైండ్ పెట్టుకుంటాను టోటల్లీ ఎంటీ వస్తున్నది ఎవడు తక్కువ స్టేటస్ వాడా ఎక్కువ స్టేటస్ వాడా డబ్బున్నవాడా డబ్బు లేనివాడా మనకి సేవ చేసేవాడా సేవ చేయనివాడా ఇటువంటి భావాలు ఏమీ వద్దు టోటల్లీ ఎంపీ పెట్టుకుంటా పెట్టుకున్నాను అనుకోండి ఉదాహరణ కోసం చెప్తున్నాను టోటల్గా ఎంపీ పెట్టుకున్నప్పుడు అతను వస్తాడు వస్తే వాట్ ఎవర్ అన్ఫోల్స్ వచ్చి చక్కగా మాట్లాడతాడు ఏది మాట్లాడినా ఏది సేవ చేసినా చేయకున్నా మనకి నిరుత్సాహము లేకపోతే మరొక రకంగా ఒక మనస్సులో ఒక అసంతృప్తి అనేది ఉండనే ఉండదు మనస్సు ప్రసన్నంగా ఉంటుంది అదే ఆయన వస్తున్నాడు అనుకోండి వస్తున్నాడు కదా మన దగ్గర ఏదైనా ఒక పది పుస్తకాలు కొనుక్కు నేను ఎక్స్పెక్ట్ అనుకోండి ఆయన కొనుక్కు ఆయన నాకు ఇవ్వడం కోసం ఒక పుస్తకం ఒకటి పట్టుకొచ్చాడు మీరు చదవండి అని నాకు పుస్తకం నాకు ఉన్న పుస్తకాలు చదవడానికి తీరిక లేక నేను సతమతం అవుతూ ఉంటే ఇంకోటి చదవబో నాకు పనిపెట్టి వెళ్ళాడు అనుకోండి ఎంత నిరుత్సాహం కలుగుతుంది కాబట్టి టోటల్లీ ఫ్రీ టోటల్ ఫ్రీడమ్ కీప్ ది మైండ్ టోటల్లీ ఎంత మీరు ట్రై చేసి చూడండి టోటల్ ఎంతీనెస్ ఎంతీ మైండ్ ఈజ్ నాట్ ఎ బ్లాంక్ మైండ్ మీరు అది అర్థం చేసుకోండి నేను బ్లాంక్ మైండ్ అని అంటలేదు బ్లాంక్ మైండ్ అంటే ముద్దబ్బాయి మైండ్ mind, కాదు ముద్దబ్బాయి మైండ్ కాదు ఎంత మైండ్ ఎంతీ మైండ్ ఇట్స్ ఎ క్రియేటివ్ మైండ్ వెరీ క్రియేటివ్ మైండ్ అటువంటి మైండ్ అప్పుడు మీకు అటువంటి మనస్సులో అనేక లక్షణాలు ఉంటాయి ఆ మనస్సుకి ఏమిటంటే అటువంటి మనస్సు ప్రసన్నంగా ఉంటుంది ఆందోళన రహితంగా ఉంటుంది అలజడి ఏమీ ఉండదు ఎందుకంటే కామనలు ఏమీ లేవు కనుక నిశ్చింతగా ఉంటుంది మనస్సు అటువంటి మనస్సులో ఆ ఆత్మస్వరూపము సాక్షాత్కరిస్తుంది రకతమవుతుంది ఎలా ప్రకటమవుతుందో తెలిసినా ఎదుగో నేను ఇక్కడ వెలిగిపోతున్నాను వెయ్యి క్యాండిల్ బల్బు లాగా వెలిగిపోతున్నాను అని ప్రకటన కాదు అలా అవుతుందేమో అని ఎదురు చూడొద్దు మీరు ఒక వెయ్యి క్యాండిల్ బల్బులాగా ఫ్లాష్ లాగా వెలిగింది అది మీరు చూశారనుకోండి అది ఆత్మ అవుతుందా అనాత్మవుతుందా చెప్పండి అనాత్మవుతుంది కాబట్టి ఎవడైనా ఫ్లాష్ లాగా వెలుగుతుందని అన్నాడంటే వాడు మోసపోయాడు మొన్న మోసం చేయడు కన్ఫ్యూజ్డ్ పరాన్ని కన్ఫ్యూజ్ అయ్యి అలా అలాగే మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఆత్మస్వరూపము రిఫ్లెక్ట్ అవుతుంది ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో తెలుసునండి ఫుల్నెస్ మీరు కడుపు నిండా రెండు కోరలు వచ్చటి పులుసు వేసుకుని డిజర్ట్తో సహా భోజనం చేసిన తర్వాత హౌ డూ ఫీల్ హౌ యు ఫీల్ ఫుల్నెస్ బాహ్ ఫుల్స్ ఫీల్ ఆ ఫుల్నెస్ అనేది ఎలా ఉంటుందంటే అది పాజిటివ్గా ఉండదు దానికేమో ఒక పాజిటివ్ క్యారెక్టరిస్టిక్ ఉండదు ఆ టైంలో స్వామీజీకి వడ తీసుకోండి అంటే అబ్బా వద్దా ఫుల్లప్పా ఇంకేమీ వద్దు అని నెగిటివ్ రూపంగా ఉంటుంది నాకు ఏమీ అక్కర్లేదు అన్నత్తిగా ఉంటుంది కానీ ఇదిగో నేను ఫుల్గా ఉన్నాను నేను ఫుల్గా అలా ఏమి అది సెల్ఫ్ కాన్షియస్గా ఉండదు ఆ ఫుల్నెస్ అది మోస్ట్ అన్సెల్ఫ్ కాన్షియస్ ఫుల్నెస్ అది అది అనుభవానికి వస్తుంది ఆ ఫుల్ల అనుభవానికి వచ్చినప్పుడు మీరు ఎటు చూసినా ఆ ఈశ్వరుని యొక్క విభూతి దర్శనం ఎందుకంటే ఈ సృష్టిలో ఒక ఎండిపోయి నేల రాలిన ఎండుటాకుతో సహా ప్రతి పదార్థమునందు ఆ అనంత తత్వము ఆ సత్యతత్వము ఆ పరబ్రహ్మ నిండి ఉన్నది ఎండుటాకునందు కూడా ఆ పరబ్రహ్మయే నిండి ఉన్నది ఒక కోకిల కుహూరావంలో ఆ పరబ్రహ్మ యొక్క వాయిస్ ఉన్నది చెట్టు నుంచి ఎందుటాక ఎప్పుడైనా కింద పడుతుంటే దాన్ని పరిశీలిస్తే మీకు తెలుస్తుంది అది నేల మీద పడ్డప్పుడు చాలా సూక్ష్మమైన శబ్దం ఒకటి ఆ శబ్దాన్ని మీరు వింటే ఆ శబ్దాన్ని విని అంత ఫోకస్ మీరు మైండ్ చేస్తే అప్పుడు మీకు ద్రష్టాదృశ్యము అనే విభాగము లేని ఆత్మనిష్ట నీకు అనుభవానికి వస్తుంది మీకు ఎక్కడ చూసినా పూర్ణత్వం అనుభవానికి వస్తుంది ది ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ ఈ ఉన్నదంతా కూడా నా స్వరూపమే అనే అనుభవం కలుగుతుంది దాన్నే ఆత్మనిష్ట అంటారు అటువంటి ఆత్మనిష్ట వేసేటువంటి సాధకునికే యుక్త అని పేరు యుక్త ఇచ్చి చీయతే కదా భాష్యం చూద్దాము అథ కదాయుక్తో భవతి సో కిందకు ముందు శ్లోకంలో యుక్తాహార విహారస్యైన యుక్త శబ్దాన్ని పలుమార్లు ప్రయోగించి ఉన్నారు ఈ యుక్తుడైపోవాలి నేను ఏ విధంగా ఎప్పుడు యుక్తున్నే అవుతాను అనే సందేహం ఎవరికైనా సమాధానంగా ఈ శ్లోకం వస్తోంది యదేతినియతం విశేషేణ నియతం సంయతం ఏకాగ్రతమాపన్నం చిత్తం ఎప్పుడైతే చిత్తము వినియతం అవుతుందో వినియతము అంటే వి అంటే విశేషేణ అంటే బాగా నిండా పూర్తిగా నియతము అంటే సంయతము అంటే ఏకాగ్రము అనర్థం ఏకాగ్రమగును చూడండి చిత్తము ఏకాగ్రం అవుతా అంటే అర్థం ఏంటో తెలిసిన ఓ మహాత్ములు చెప్తూ ఉండేవారు చిత్తంలో ఏడు సంగతులు లేకుండా చూసుకో మనస్సులో ఏడు లేకుండా చూసుకో ఇప్పుడు మనస్సు ఏకాగ్రం అవ్వాలి ఉదాహరణకి ఇప్పుడు మన మార్కెట్ ప్లేస్ అక్కడ సమాజంలో గోళ్ళని వ్యవహారాలు ఎవేవో అవుతున్నాయి అవన్నీ వదిలిపెట్టేసాం కదా త్యాగం చేసేసాం కదా త్యాగం చేసి హాల్లో కూర్చున్నారు చూడండి ఈ హాల్లో ఏవేవో అనేక అంశాలు ఉన్నాయి వాటి నుంచి వాటిని కూడా త్యాగం చేసేయండి త్యాగం చేయాలంటే మీరేం కష్టపడిపోవాలా ఏమన్నా ఏం చేయక్కర్లేదు మనస్సుని ఉపసంహారం చేసేయటం పేరే త్యాగం సో ఈ హాల్లో ఉండేటువంటి వాటినన్నింటినీ త్యాగం చేసేయండి త్యాగం అయిపోయింది కదా ఏం పెద్ద కష్టపడ్డాదో త్యాగం అయిపోయిందో అయిపోయింది కదా ఇంకా దేహం దేహంలో ఉన్న అన్నమయ కోశంలో ఉన్నారు అంతే కదండి అన్నమయ కోశాన్ని ఒకసారి ఇలా నిటారుగా పెట్టండి నిటారుగా పెట్టి కళ్ళు అర్ధని మీలిత నేత్రాలుగా కళ్ళు సగం మూసుకుని సగం అంటే ఎంతో కొంత ఇంతే పెద్ద కన్ను వెప్పలను నొక్కకుండగా మూసుకొని కూర్చోండి నిటారుగా కూర్చోండి చేతులు రెండు ఒళ్ళో పెట్టి కూర్చోండి ఇప్పుడు దేహాభిమానం ఒక్కటే ఉండే చుట్టూ ఉండే హాలు హాలులో ఉండే విషయాల్ని వదిలిపెట్టేసాం కదా కేవలం దేహాభిమానం ఒక్కటే ఉంది దేహము దేహ దేహ భావన ఒక్కటే ఉండే దీన్ని అన్నం అయ్యే కోశము ఈ దేహాన్ని విడిచిపెట్టేయండి దేహభావాలను విడిచిపెట్టేయండి జస్ట్ డ్రాప్ ఇట్ ఎలాగాన అడగద్దు జస్ట్ డ్రాప్ ఇట్ అంతే తర్వాత ఇంద్రియాలు ఇంద్రియాలని డ్రాప్ చేసేయండి కంటితో చూడటం లేదు శబ్దాలని చెవితో వినడం మానేసేయండి ఉపేక్ష చేసేస్తే అయిపోయాయి ఇంద్రియ ఇంద్రియాలని డ్రాప్ చేయటం అయిపోయింది ఇంక ఇప్పుడు మనోమయ కోశంలోకి వచ్చారు ఇప్పుడు మనోమయ కోశంలో మీరు ఏడు అంశాలను విడిచిపెట్టేయాలి ఒక కల్పనలో ఒక ప్రక్రియలో ఏడు అంశాలను వీధిపెట్టేయాలి వీధిపెట్టేయండి ఒక దాని తర్వాత ఒకటి ఒకటి శబ్దాలనన్నింటినీ విడిచిపెట్టేస్తున్నాను అశబ్దం శబ్దాలనన్నింటినీ విడిచిపెట్టేస్తున్నాను అశబ్దం రెండు రూపములనన్నింటినీ విడిచిపెట్టేస్తున్నాను అంటే అర్థం మీరు రూపానికి సంబంధించి ఏ సంకల్పము చేయవద్దు రూపాన్ని సంకల్పించవద్దు రూపాన్ని సంకల్పిస్తూ ఉండడం ఈ రూపం నాకు నచ్చింది ఇది నాకు కావాలని ఈ రూపం నాకు నచ్చలేదు ఇది నాకు వద్దని ఈ రాగద్వేషాలు ఈ విధంగా మనం రూపానికి బ బద్ధులమై ఉంటాం కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను రూపాన్ని త్యాగం చేసేస్తున్నాను అసలు రూపము అనే ఆలోచనే నేను విడిచిపెట్టేస్తున్నాను అరూపం అరూపోహం నేను అరూపుడను తర్వాత ఇప్పుడు స్పర్శ వస్త్రాలకి శరీరంతో స్పర్శ ఉన్నది ఈ స్పర్శని విధులు పెట్టేసుకున్నాను స్పర్శకి సంబంధించిన సంకల్పాలన్నింటినీ విదిలిపెట్టేస్తున్నాను అస్పర్శం రస నాలుక రుచి ఏముందో చూసుకోండి నాలుగుకి పర్టికులర్గా ఏ రుచి ఉండదు ఆరు రుచులు షడ్రసాలు కానీ రసము రసము కానీ రసము నాలుక ఈ షడ్రసముల ఎందు ఉండే కామన రాగద్వేషాలను నేను విడిచిపెట్టేస్తున్నాను అరసం అగంధ గంధం మీద ఉండేటువంటి సంకల్పాలన్నింటినీ విధిపెట్టేస్తున్నాను అగంధం ఇక్కడికి ఐదు విధి పెట్టడం అయింది శబ్ద స్పర్శ రూపరస గంధ ఈ ఐదు వీధి పెట్టేశాను ఇప్పుడు నాకేమన్నా లోటు వచ్చిందా ఈ ఐదు విధులుపెట్టిన కారణంగా నేను పూర్ణంగా లేనా నేను పూర్ణుడను ఈ ఐదు విదిలిపెట్టినా కూడా నేను నేనుగానే పూర్ణుడనై ఉన్నాను ఇంకో రెండు విదిలిపెట్టాలి ఇప్పుడు సుఖాన్ని వదిలిపెట్టేస్తున్నాను సుఖానికి సంబంధించిన సకల సంకల్పాలని విడిపెట్టేస్తున్నాను ఎలాగా అని అడగద్దు జస్ట్ డూ ఇట్ అంటే ట్రై టు డూ ఇట్ ఫైనల్గా దుఃఖాన్ని విడిచిపెట్టేస్తున్నాను నాకు ఈ దుఃఖం ఉంది ఆ దుఃఖం ఉంది అనే సంకల్పాలు ఏవైతే ఉంటాయో లేకపోతే ఈ దుఃఖం వస్తుందేమో అనే దుఃఖానికి సంబంధించి భవిష్యత్తు యొక్క భయాలు ఏవైతే ఉంటాయో దుఃఖం చుట్టూ ఉండే సంకల్ప ప్రవాహం ఏదైతే ఉంటుందో దానిని నేను అహమస్మి నేను ఉన్నాను ఈ ఉనికి ఈ సత్త ఈ ఉండడం ఇది తెలుస్తోందా లేదా తెలుస్తోంది ఎలా తెలుస్తోంది మీరు మీరు పరిశీలించండి ఎలా తెలుస్తోంది కంటితో చూస్తే తెలుస్తున్నదేమీ కాదు కన్ను అక్కర్లేదు ఈ ఉనికి తెలియటానికి కన్ను అక్కర్లేదు కన్ను చెవి ఏమీ అక్కర్లేదు ఈ ఉనికి తెలియడానికి మనస్సు కూడా అక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు మనస్సు లేదు శబ్దస్పర్శ రూపరస గ్రంథాలను సుఖ దుఃఖాలను ఎప్పుడైతే వినిపెట్టేశానో అప్పుడే మనస్సు విలీనమైపోయింది ఇంకా మనస్సు అనేది ఏమీ లేదు కానీ నేను ఉన్నాను నేను ఉన్నానని ఎలా తెలిసింది స్వయంగా తెలిసింది తనంత తానుగా తెలిసింది అంటే ఈ సత్ చిత్ నుంచి విడిపోయి సతే చిద్రూపంగా ఉన్నది చితే సత్గా ఉన్నది i am and i know that i am i am i know konnundi ki teda yavuna unda yemindadu i know అయా అహమస్మి సదాభాము నా ఎందు నాకు ఏదైనా లోటు అనుభవానికి వస్తుందా లేదు ఏ లోటు లేదు అయాం I know. I know that I am. I know that I am. I know that I am. I am full. I know that I am. మెల్లగా కన్నులను తెరవాలి దీన్ని ఆత్మనిష్టాంతం దీంట్లో కష్టం ఏముంది కష్టం ఏమిటంటే ఆరంభంలో బోరు కొడుతుంది బికాజ్ ఆ పూర్ణత్వము మనకి ఇష్టంగా ఉండదు ఇది ఎలాగంటే కోక్ తాగడానికి అలవాటు పడ్డ వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తే వాడికి దాహం తీర మంచినీళ్ళు తీయగా ఉంటాయి వాటిల్లో మాధుర్యం ఉంటుంది కానీ వీడు కోక్ లాంటి పంచదార ఎక్కువ వేసినవి తాగడానికి అలవాటు పడిపడి టేస్ట్ బర్డ్స్ అవన్నీ కూడా వాటి సెన్సిటివిటీ పోతుంది దాంతో వాడికి నీళ్లు తాగితే వాడికి రుచి అని తెచ్చుతాం మనం అలా తయారయ్యాం మన మనస్సుతోటి ఏదో ఒక కామన చేస్తూ ఉండడం అది సిద్ధిస్తే అదిగో నా కామన తీరిపోయిందని మహానందం సిద్ధించకపోతే దుఃఖం ఈ విధంగా ఈ మధ్యన సుఖంలోంచి దుఃఖంలోకి దుఃఖంలోంచి సుఖంలోకి సుఖంలో దుఃఖంలోకి జంపు చేస్తూ ఉండడానికి అలవాటు పడి నిశ్చల ఆత్మ నిష్ఠించేటో తెలియక అది దోరుకుంటుంది